అంతే మనలో మంచి మార్పు రావచ్చు సమాధిలో ఏ ఏ శిక్షలు అయితే జరుగుతాయో వాటికి మనం ఇహలోకంలో చేసే దుష్కార్యాలే మూల కారణం అవుతాయి ఉదాహరణకు విశ్వాస మార్గాన్ని అవలంబించకపోవుట అల్లాహ ఏకత్వాన్ని స్వీకరించకపోవుట అల్లాహతో పాటు ఇతరులను భాగస్వాములుగా చేసి అల్లా పంపిన సత్యధర్మాన్ని స్వీకరించకపోవుట ఇది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 వారి ముందుకు తీసుకురావడం జరుగుతుంది అంటే నర్కాగ్ని యొక్క జాలలు దాని యొక్క వేడి ఇదంతా వారికి రోజు ఉదయం సాయంకాలం రెండు సార్లు దాని శిక్ష ఇవ్వడం జరుగుతుంది మరియు ఇంతకుముందే మనం సూర్య అనాంలోని ఆయన నంబర్ తొంభై మూడు విని ఉన్నాము وَلَوْ فِي غَمَرَاتِ الْمَوْتِ وَالْمَلَائِكَةُ أَيْدِيهِمْ أَخْرِجُوا أَنفُسَكُمْ الْيَوْمَ الْيَوْمَ تُجْزَوْنَ تُجْزَوْنَ عَذَابَ عَذَابَ ఈరోజు మీకు అవమానకరమైన శిక్ష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 నిశ్చయంగా కపట విశ్వాసులు నరకంలోని అతి దిగువ స్థానంలో ఉంటారు ఇంకా ఎవరైతే అల్లా ధర్మంలో మార్పులు చేర్పులు చేస్తారో అల్లా హరాం చేసిన వాటిని హలాల్గా హలాల్ చేసిన వాటిని హరాంగా చేస్తారో అల్లా ఏ విషయాల్ని ధర్మంగా ధర్మ సమ్మతంగా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 ప్రజల నుండి ప్రజలకు అప్పు ఇచ్చి అసలైన అప్పుతో పాటు వడ్డీ కూడా తీసుకుంటూ ఉండేవాడు అని చెప్పారు అందుకు మహాశివులారా ఈరోజుల్లో వడ్డీ లో మనకు కొంత లాభం కనబడుతుంది కావచ్చు కానీ వాస్తవానికి ఇది లాభం కాదు మన ఇహపరలోకాలను నష్టాలలో చేకూర్చే అతి భయంకరమైన పాపం సమాధి శిష్యకు గురి పాపాల్లో మరొకటి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 మాలాంటి వాళ్ళందరినీ కూడా కాపాడుగాక వారందరికీ కూడా సన్మార్గం చూపుగాక వాస్తవానికి మహాశివులారా ఇది మహాభయంకరమైన విషయం ఏ ధర్మ బోధనలనైతే మనం ఇతరులకు బోధిస్తామో వాటిని ఆచరించే ప్రయత్నం కూడా చేయాలి ఎవరైతే చెప్పే మాట ఒకటి కానీ వారి ఆచరణ దానికి భిన్నంగా ఉంటుందో ప్రళయ వారిని ఎలా శిక్షించడం జరుగుతుంది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 ఎవరైతే ఇఫ్తార్ సమయం కాకముందే రమదాన్లో తమ ఉపవాసాలను భంగపరిచేవారు ఇఫ్తార్ చేసేవారో అలాంటి వారికి ఈ శిక్ష జరుగుతుంది అని తెలపడం జరిగింది ఇంకా మహాశివులారా సమాధి శిక్షకు గురి చేసే పాపాల్లో ఈ రోజుల్లో అనేక మంది దీనికి పాల్పడి ఉన్నారు ఏమిటంటే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 దూరం ఉండే ప్రయత్నం చేయాలి ఇంకా మహాశివులారా సమాధి శిక్షకు గురి చేసే పాపాల్లో ఒకటి జంతువులను వారికి కష్టపెట్టడం వారిని శిక్షించడం వారికి బాధ కలిగించడం కూడా ఏ స్త్రీ ఒక పిల్లిని